ఘన సంసారులకెల్లా కర్మమై పొడసూపు ననిచి ఇంతకు గురే నరహరి ఒక్కడు ఎలమిపుణ్యములెల్లా ఇంద్రలోకమై తోచు నలుడా పాపములే నరకలోకమై తోచూ పొలసి రెండు సరి అయితే భూలోకమైతోచు కలవాడొక్కడే గురి కమలా విభుడు పరగరాజసులకు బ్రహ్మయ్య పొడచూపు గరిమ తామసులకు కరకంఠుడై ఉండు సిరుల సాత్వికులకు శ్రీకాంతుడై మించు ఇరవైన వాడు శ్రీహరి ఒక్కడే ఆయమెరిగిన వారికి ఉండు చాయగన్నవారికి జగమల్లనై తోచు చేయగన్నవారికి శ్రీ వెంకటేశుడై తోచు ఏ గురి ఈ దేవుడొక్కడే